గణానా గణపతికీనాపమస్తవస్తేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పుత ఆనస్ మనోపి సాదరం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపే గురు పరపరా నమస్కృతరం సరస్వతి వ్యాసం తో ముందు పదిహేడో శ్లోకం చూడాలి అందాము అవినాశితుద్విద్దిదం తిశమవ్యయస్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 నెక్స్ ఉన్నది నెక్లెస్ అనుకున్నాడంటే మరి వాళ్ళ వివేకాన్ని ఏమని చెప్పాలి సో ఉన్నది నెక్లెస్ అనుకుంటాడు ఉన్నది నెక్లెస్ కాను మనం అనుకునేది నెక్లెస్ కానీ ఉన్నది బంగారం కాబట్టి ఉన్నదా ఉన్నది అనే అంశంలో కూడా మనిషి తప్పు పప్పు చేసేందుకు అవకాశం ఉంది అందుకోసం అస్థి అనగానే నాస్తి అనగానే ఏది అస్థియో అది అస్థియే ఓసారి ఉండి ఇంకోసారి లేదు అంటే మనం అనుకోవడంలో ఏదో పొరపాటు ఉందన్నమాట ఏది నాస్తియో అది నాస్తియే ఎప్పుడైనా పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ అయినట్టు కానీ నెగిటివ్ ఛార్జ్ పాజిటివ్ ఛార్జ్ అయినట్టుగానే ఎప్పుడైనా విన్నారా మీరు అలా ఉండదు తూర్పు పడమలైనట్టు పడమరు తూర్పు అయినట్టు విన్నారా అలా ఉండదు అలా మరి ఉన్నది లేనిది గాను లేనిది ఉన్నది కాను ఎందుకు అవుతుంది అలా అవుతుంది కాబట్టి ఉంది అంటే ఉందనే అర్థం త్రికాల అబాధితం సత్యం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 ఉన్నదానితో కన్ఫ్యూజ్ అవ్వకూడదు దీన్ని దాని గాను దాన్ని దీనిగాను స్వీకరించటం పేరే కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్ అంటే మోహము అని ఉంటాం మోహము కన్ఫ్యూషన్ డెలిఫ్యూషన్ ఇవన్నీ సిమిలర్ వర్డ్స్ సో ఒకదానిని మరి ఒకటిగా స్వీకరించటం మోహము సో ఆ కన్ఫ్యూషన్ నుంచి మనం బయటపడాలి ఓకే ఇప్పుడు ఏది ఉన్నది ఏది లేదు అని మీరు అంత మీమాంస చేశారు కదా పోనీడి లేని దాని గురించి వెళ్ళట్టు పెట్టి ఆ ఉన్నదేమిటో చెప్పండి అని ప్రశ్న దానికి సమాధానం ఏంటి అవతారికి చూడండి కింపునస్త ఏవాదా ఏ అస్తి ఇు సో అంతకు ముందు శ్లోకంలో నా సతో విద్యతే నా భావో విద్యే సత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 సంభావన చేసుకుని అనే ప్రశ్నని ఊహ చేసుకుని ఆ ప్రశ్నకి తరువాతి శ్లోకము అని అలా కనెక్షన్ ఇవ్వాలి లేకపోతే ఇంతకుముందు శ్లోకంలో నాశతో విద్యతే భావ అని ఏదో మాట చెప్పి తరువాతి శ్లోకంలో అవినాశితు తద్విద్ధి అది ఎప్పుడూ వినాశం చెందదని తెలుసుకో అని చెప్తే ఇంది దానికి ఏమిటి సంబంధం ఏదైనా ఒక కనెక్షన్ ఉండాలి కదా ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసేది అవతారిక అంట ఈ అవతారికలు గీతలో వాటికి చాలా ప్రాధాన్యం ఉంది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 ఇప్పుడు సత్ గురించి చెప్పబోతున్నారంటే అర్థం ఏంటి అసత్తుని నిరాకరిస్తున్నారు తూ బై రిజెక్టింగ్ ది నాన్ ఎగ్జిస్టెన్స్ సో అది తత్ సత్ ఆ సత్ అనేది ఏదైతే ఉన్నది అది అవినాశి ఎన్నటికీ వినాశమును చెందేది కాదు అని తెలుసుకో అసత్ సత్ ఉనికి ఇదో ప్రతిపాదన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 కాబట్టి ఈ ఇరవై శ్లోకాల్లో మొత్తం శాస్త్రం అంతా ఉన్నది సో అది గమనించి ఆ శ్లోకాలను జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈ జగత్తంతా కూడా ఆ సత్తు వ్యాపించి ఉన్నది అని చెప్తున్నారు ఎలాగంటే ఇప్పుడు చూడండి మన స్టాండర్డ్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే మీరు బంగారు బంగారు ఆభరణముల షాప్లోకి వెళ్ళినప్పుడు ఈ లోకం వ్యవహారంలో ఎలా ఉంటుందంటే ఈ ఆభరణం ఇది ఇది ఇంకో ఆభరణం ఇది మరో ఆభరణం అని అలాగేవో వేరువేరు ఆభరణాలు ఉన్నట్లుగా మనం వ్యవహారం చేస్తూ ఉంటాము మాట్లాడుతూ ఉంటాము కానీ వాస్తవంలో ఈ ఆభరణములు వ్యాపించి ఉన్నది బంగారము ఒక్కటి ఇంతవరకు మీకు మామూలు కథే నేను ఏం చెప్పబోతున్నానో మీకు తెలుస్తూనే ఉంటుంది దాంట్లో నేను కొత్తగా చెప్పేది లేదు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 హారము విశేషంగా ఉంది బంగారము విశేషణంగా ఉంది అవునండి దాంట్లో ఉన్న ఆ డైక్ ఆ మిస్టేక్ అర్థమైందా మీకు అదే సంగ కాబట్టి పొరపాటేనా కదా సో పొరపాటు ఎందుకు వచ్చింది పొరపాటు అంటే ఇప్పుడు మన తాత్పర్యం లాంగ్వేజ్లో ఉండే పొరపాట్లను పట్టుకుని వాటిని సరిదిద్దడం కాదు మన ప్రయత్నం మన ప్రయత్నం వేదాంతంలో భాష భాషాశాస్త్రం కథక ఇది భాషని సరిదిద్ది శాస్త్రం కాదు భాషలో దోషం ఉంది అని మనం గమనించాం భాషలో దో దోషం ఉందని తెలిసిందా మీకు ఇప్పుడు గోల్డెన్ నెక్లెస్ అన్నప్పుడు గోల్డ్ నెక్లెస్ రెండు ఉంటే దాంట్లో నాలుగు కాలాల పాటు ఉండేదేది వచ్చిపోయేదేది గోల్డ్ నాలుగు కాలాల పాటు ఉంటుంది నెక్లెస్ వచ్చిపోతుంది కాబట్టి ఇప్పుడు విశేషణ విశేష భావంలో గోల్డ్ విశేషం కావాలి నెక్లెస్ విశేషణం కావాలి అంటే యవనాల దాన్ని నెక్లసి గోల్డ్ అనాలి ఇంగ్లీష్లో అనాల్సి వస్తే నెక్లసీ గోల్డ్ అనాలి కానీ మనం ఏమంటున్నాం గోల్డెన్ నెక్లెస్ అనాలి తెలుగులో అనాల్సి హారమై ఉన్న బంగారము అనాలి అంతే బంగారు బంగారు హారము అని బంగారు అని బంగారాన్ని విశేషణం చేసి కూర్చోబెడుతున్నాం అదేదో కొంతకాలం ఇది బంగారం హారము ఆ బంగారం పోయింది ఇప్పుడు హారం ఉంది మళ్ళీ బంగారం వచ్చింది అలాగనా కాదు హారమే వచ్చిపోయేది బంగారం నిలబడేదే కాబట్టి అక్కడ విశేషణ విశేషభావం చాలా పొరపాటులో పడిపోయింది అయితే దీని మీద ఒక మీమాంస చేశారు ఎందుకు వచ్చింది భాషలో ఈ దోషం ఎందుకు వచ్చిందంటే దానికి కారణం ఏమిటంటే వీళ్ళ అండర్స్టాండింగ్లో దోషం ఉంది కనుక వీళ్ళ బుద్ధిలో దోషం ఉంది కనుక ఆ దోషం భాషలోకి వచ్చింది అనేది దానికి సమాధానం ఏమిటి బుద్ధిలో దోషం ఏమిటి అంటే బంగారము సత్ నెక్లెస్ అసత్ అని వీళ్ళకి తెలీదు ది డోంట్ నో దాట్ అవునంటారా కదంటారా దే థింక్ దట్ నెక్లెస్ ఈజ్ సత్ sat సత్ అను కూడా అనుకోబట్టి నెక్లెస్ సత్ ఎలా అవుతుంది సత్ అయితే సత్ సదేవా sat ఓసారి ఉండి ఇంకోసారి లేకపోతే దాన్ని సత్ అనొచ్చా అనకూడదు కానీ ఆ వివేకం లేక ఇప్పుడు నేను ఏదో మీరు దెబ్బలాడుతున్నానో తిడుతున్నానో అనుకోవద్దు ఊరికే శాస్త్రం పాఠం So, సో ఆ వివేకం లేకపోవడం చేత నెక్లెస్నే సత్త అని భ్రమపడ్డం చేత ఈ బంగారాన్ని నెక్లెస్కి విశేషణం చేసి కూర్చోబెట్టారు సత్యాన్ని తెలుసుకున్నట్లయితే ఎప్పుడూ కూడా నెక్లెస్ని బంగారానికి విశేషణం చేస్తారు కానీ బంగారాన్ని నెక్లెస్కి విశేషణం చెయ్యరు ఇది అవగాహనలో దోషం ఉండబట్టి అది శబ్దప్రయోగంలోకి వచ్చింది ఇది దృష్టాంతం ఇప్పుడు నేను ఒకసంగా చెప్తాను చూడండి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 కాబట్టి ఘటం పుట్టడానికి ముందు ఘట ఘటం పుట్టిన తర్వాత ఘట అస్తి ఘటం పుట్టడానికి ముందు మృత్ అస్థి మృత్ అస్థి ఘటం పుట్టింది ఘట అస్థి ఘటం పగిలిపోయింది మళ్ళీ ఇప్పుడేమిటి చూర్ణం అందాం ఘటం పొడి కింద చూర్ణం అస్తి అయితే ఘటం పగిలిపోయిన చిల్ల ఉంటాయి వాటిని కపాలములు సో కపాల అస్తి ఓకే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 బంగారం యొక్క రూపములే జగత్తంతా కలిపి మీరు పంచభూతాల్లోకి రెడ్ చేయండి ముందు మొత్తం జగత్ అంటే ఇదే తుదా మొదలు లేదు దానికి అన్నీ అంతా జగత్తే ప్రతీది జగత్తే అలా కాదు కొంత కొంత ఆర్గనైజ్డ్గా ఉండడం కోసం ఈ జగత్తంతా కలిపి పృథివీ అప్ తేజ వాయు ఆకాశ అనే పంచభూతాల్లోకి మనం రెడ్ జ్యూస్ చేయొచ్చు కదండీ ఇప్పుడు స్వీట్స్ అన్నీ కలిపి రెండింట్లోకి రెడ్ జ్యూస్ చేయొచ్చు ఏమిటా రెండు అద్దదారా శనగపిండి పుల్లండి అలా అనుకోండి రెండింటికి ఆపన్న దాన్ని పంచదార శనగపిండి మొత్తం పుల్లారెడ్డి స్వీట్ షాప్లో వంద రకాల స్వీట్లు ఉన్నాయి వాటిని అన్నింటినీ దేంట్లోకి రెడ్యూస్ రెడ్యూస్ చేయటం అంటే వాటిని మూల ద్రవ్యాల్లోకి వాటిని తీసుకురావటం సో రెడ్యూస్ చేస్తే ఎన్ని వచ్చాయి రెండు వచ్చాయి పోనీ రెండు కాదు కొన్ని మూడు అనుకోండి పంచదార శనగపిండి బియ్య పిండి మహాభాగ్యం ఇంకేముంది సో ఈ మూడింటిలోకి దాన్ని రెడ్యూస్ చేశారు మూడు మసాలా ద్రవ్యాలు వాటి అన్ని స్వీట్లును ఉంటే పేరు ఇది జిలేబీ అంటాడు ఇదేమో మరోటో అంటాడు అన్నీ మూడింట్లోకి రెడ్ జ్యూస్ చేశారు మీరు నాకు ఛాన్స్ ఇస్తే నేను సింగిల్ దాంట్లో కూడా రెడ్ చేస్తాను అది రొసదాన్ని మూడింట్లోకి రెడ్ జ్యూస్ ఓకే సో రెడ్జ్యూస్ టు త్రీ థింగ్స్ అదేవిధంగా దృష్టాంతం అదేవిధంగా మొత్తం ఈ జగత్తులో ఉండేటువంటి సకల పదార్థ ఎన్ని పదార్థాలు ఉన్నాయండి అబ్బో లెక్క ఈ గదిలో ఎన్ని ఉన్నాయంటేనే మీరు చెప్పలేరు ఈ జగత్తులో ఎన్ని ఉన్నాయంటే ఏం చెప్తారు అసంఖ్యాకములైనటువంటి పదార్థాలన్నింటినీ కూడా ఐదింటి కింద రిడ్యూస్ చేయొచ్చు పృథివీ అప్పు తేజ వాయువు ఆకాశ కాబట్టి ఇప్పుడు ఈ జగత్తులో ఎన్ని ఉన్నాయి ఐదు ఉన్నాయి పృథివీ అప్పు తేజ వాయువు ఆకాశ పృథివీ అంటే ఏమిటండి పృథివీ అస్థి అవునండి తేజ అంటే వాయు ఆపహ అంటే జలము జలం అస్థి అగ్ని అస్థి వాయు అస్థి ఆకాశ అస్థి కాబట్టి అస్థియే అది అది బంగారమేనండి నెక్లెస్ అన్నా బంగారమే హారం అన్న బంగారమే కంకణమన్నా బంగారమే ఏదన్నా బంగారమే అన్నట్టుగా మీరు పృథివీ అన్నా అప్పు అన్న అగ్ని ఆకాశ అన్నీ అస్థియే సత్త ఆ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 క్యాలరీస్ షుగర్ అంటే ఏమిటి క్యాలరీస్ గ్రాము షుగర్లో ఇరవై క్యాలరీస్ ఉంటాయి గ్రాము బియ్య పిండిలో పది క్యాలరీస్ ఉంటాయి గ్రాము శనగపిండిలో ఐదు క్యాలరీస్ ఉంటాయి క్యాలరీ అంటే ఎనర్జీ యూనిట్ సో ఉన్నది ఒక గ్రామే ఇదో గ్రామం ఇదో గ్రామం ఇదో గ్రామం కానీ ఆ గ్రాములో ఒకచోట ఇరవై క్యాలరీస్ ఉన్నాయి దట్టంగా ఉన్నాయన్నమాట చాలా డెన్స్గా ఉంటాయి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 సో సపోజ్ ఇంత విశాలంగా అమర్చిచ్చాను అనుకోండి సగం చేసి ఇచ్చాను అనుకోండి వన్ ఫోర్త్ చేసిచ్చాను అనుకోండి ఉన్నది అదే దాన్నే బాగా లూజ్గా చేసాం డెన్స్గా చేసాం అంతేనంటారా అదేవిధంగా ఎగ్జిస్టెన్స్ సత్ ఉనికి ఆ ఉనికియే చాలా సాలిడ్గా ప్యాక్ చేస్తే అది పృథివీ అయింది చాలా సూక్ష్మంగా ఉంటే ఆకాశమైనది ఇన్ బిట్వీన్ మీకు అదర్ స్టేట్స్ ఉన్నాయి ఓకే దీనికి ఇంకో ఎగ్జాంపుల్ అంటే ఉంటే తత్వం బాగా తెలియటానికే ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటాం ఇది ఒకటే పాయింట్ గట్టిగా అర్థం చేసుకోవాల్సింది వేదాంతంలో మీరు గట్టిగా అర్థం చేసుకోవాల్సింది భగవద్గీతలో నేర్చుకోవాల్సింది ఇదే నేను ఇంకో మాట కూడా అంటాను మీరు అన్యత భావించకూడదు ఇది జనరల్గా మీకు ఎవరూ పాఠం చెప్పారు మిగతా వాళ్ళు ఈ సద్వా సద్విద్య దీన్ని సద్విద్య అంటారు సత్తామీమాంస అంటారు బజీని ఎవడూ చెప్పడు బయాలజీ ఫిజియాలజీ మరోవాలజీ చెప్తాడు కానీ ఆంటాలజీ తలపూట వ్యవహారం ఇది దీన్ని వేదాంతులు దీన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటారు ఎనివే సో ఈ సత్తు అనేది అయితే అస్థి అనేది ఏదైతే ఉందో అది బాగా ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తా కదా ఇప్పుడు ఐస్ ఉందండి వాటర్ ఉందండి స్టీమ్ ఉంది ఈ మూడింటికి తేడా ఏమిటి తేడా అని మూడు తత్వం ఒకటే తత్వం ఏంటంటే హెచ్ టువో అనే మాలిక్యూల్స్ ఆ అణువులు హెచ్ అణువులు తత్వం రెండు హైడ్రోజన్ పరమాణువులు ఒక ఆక్సిజన్ పరమాణువు కలిసి ఒక ముద్ద అవుతుంది దాన్ని వాటర్ అణువు అంటారు ఈ వాటర్ అణువులు నీరు నీటే అణువులు బాగా ప్యాక్ అయి ఉంటే దాన్ని ఐస్ అంటారు లూజ్ లూజుగా పెడితే వాటర్ మరీ లూజ్గా పెడితే స్టీమ్ అదేవిధంగా అస్థి సత్ ఉనికి అది అది స్ట్రాంగ్గా ప్యాక్ చేస్తే పృథివీ బాగా అదర్ ఎక్స్ట్రీమ్ బాగా లూజ్గా పెడితే ఆకాశము ఇన్ బిట్వీన్ ప్యాకింగ్ కొంచెం లూజ్ చేస్తే లిక్విడ్ స్టేట్ వస్తుంది ఆపహ మరింత లూజ్ చేస్తే గ్యాషియస్ స్టేట్ వస్తుంది వాయువు ఇంకొంచెం లూజ్ చేస్తే అగ్ని తేజస్సు వస్తుంది పోలెండ్ అట్నించుటూ ఇటు నుంచి కొంత అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫైనల్గా బాగా సూక్ష్మంగా చాలా లూజ్గా పెడితే స్టీమ్ కూడా మీకు ఏమవుతుందో తెలిసినా స్టీమ్ కూడా మీరు పైప్లోంచి స్టీమ్ వస్తుందనుకోండి ఎప్పుడైనా చూసారా కొంచెం దూరం స్టీమ్ కనపడి ఆ తర్వాత కనపడడం ఎందుకని అంటే ఆ కొంచెం దూరం బాగా ప్యాక్ అయి ఉన్నాయి అణువులు అంటే తెల్లగా కనపడుతుంది కొంచెం డిస్పర్స్ అయిపోతాయి అణువులు ఇంకేం కనపడదు ఉంటాయి అక్కడే ఉంటాయి డిస్పర్స్ అయిపోతే కనపడదు మేఘాల్లో నీరు ఉంటుంది కనపడదు కానీ ఆ నీరు దగ్గరకు వచ్చి బిందు అయితే కనపడదు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 పటాకారంలో ఉండే సత్త పటలు అలాగనమాట అర్థమైందండి ఇప్పుడు మీరు ఇంకో దృష్టాంతం ఏవో దృష్టాంతాలు ఇలా చెప్తూ ఉండొచ్చు మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళారనుకోండి ఈ మధ్యన వచ్చాయి కదండీ సూపర్ మార్కెట్లో ఎక్కడ కొట్టే అక్కడ వస్తువులన్నీ పేర్చుంటాయి మనకి మనం వెళ్తే మనకు ఏమనిపిస్తుంది సపోజ్ గ్రాసరీస్ మార్కెట్లోకి వెళ్ళారనుకోండి ఇది కందిపప్పు ఇది మినపప్పు ఇది బెల్లం ఇదేమో మిరపకాయలు అలా అనిపిస్తుంది కొంచెం పక్కకు వెళ్తే అక్కడ అక్కడ అదే సూపర్ మార్కెట్లో డ్రింక్స్ ఉన్నాయనుకోండి ఇది ఖోఖో ఇది పెప్సీ అని ఏదో అంటారు ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ షర్ట్స్ ప్యాంట్స్ అవి ఉన్నాయనుకోండి ఇది షర్ట్స్ ఇది ప్యాంటు ఇది మరొకటి మనం ఇవన్నీ ఉన్నాయి సూపర్ మార్కెట్ సపోజ్ సూపర్ మార్కెట్ యజమాని ఒక్కడు తిరుగుతున్నాడు అనుకోండి అటు కేసు వాడు ఎలా చూస్తాడో వాడిని నేను ఊహ చేసి చెప్తున్నా ఇంకే దృష్టాంతం కోసం అతడు ఎలా చూస్తాడో తెలిసిన ఇది కందిపప్పు ఇది మినపప్పు అని చూడవు ఇది పది రూపాయలు ఇది ఇది వెయ్యి రూపాయలు కనీప బస్తా ఉంటుంది కదా ఇది వెయ్యి రూపాయలు ఇది ఐదు వందల రూపాయలు ఇక అక్కడ చీపురు గట్టలో మూట ఉందనుకోండి ఇది యాభై రూపాయలు అని చూస్తాడు అంతే ఇది చీపురు గట్టలు మనం చూస్తాం అతను యాభై రూపాయలు అతను చూస్తాడు అంచేతనే బయట పెడతాడు దాన్ని అవునండి అది బయట పెడతాడు అది లోపల పెట్టాడు అది బరువుగా ఉంటుంది కదా చాలా బరువుగా చాలా వాల్యూ కూడా ఆక్యుప ఆక్యుపై లోపల పెడతాడా లోపల పెట్టాడు బరువుగా ఉంటుంది వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది లోపల ఎందుకు పెట్టకూడదు అంటే అతను బరువు వాల్యూము చూడవు అతను రూపాయల్లో చూస్తాడు దాన్ని అది యాభై రూపాయలు సపోజ్ అతని షాపులో వాచీలు కూడా ఉన్నాయనుకోండి అవి ఎక్కడ పెడతాడు బాగా లోపల పెడతాడు దాని ఎన్క్లోజర్ కడతాడు ఆ గ్లాస్ కేసెస్లో బిగిస్తాడు మీరు గ్లాసులోంచి చూస్తారే కానీ ముట్టుకుందుకు వీల్లేదు అదే చీపురు గట్లయితే బయటపెట్టి మనం ముట్టుకుని కూడా చూడవచ్చు సో అలా పెడతాడు ఎందుకని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 అస్థీత్యేవోపలబ్ధవ్యస్తి అనే మీరు తెలుసుకోండి అస్థి అస్థి అస్తి నాస్తి అని మీరు ఎప్పుడూ అనొద్దు ఘట అస్తి తార్కికుడు అన్నాడు అస్త అస్తమానం అస్థి అలా అంటామాయా ఘట నాస్తి అని ఉంది కదా అంటే నో పొరపడ్డావాయా ఘట నాస్తి అనేది ఏం లేదు మృత అస్థి అస్థియే పుత్ర అస్థి పుత్ర నాస్తి వయ్ పై పుత్ర నాస్తి పుత్ర అస్థి ఎందుకంటే ఏ పుత్రుడు నాస్తి అని నువ్వు అనుకుంటున్నావో సహా స్వర్గే అస్థి అబ్బా ఆ దేహం ఇక్కడే ఉండిపోయిందండి మేము ఇప్పుడే కాల్చి వచ్చాము సూక్ష్మశరీర పుత్ర సూక్ష్మశరీరం పుత్ర అస్థి కాబట్టి నువ్వు లేదని అనుకోవడం పొరపాటు అస్థి ఓకే అంటే ఈ జగత్తంతా కూడా అస్థి అనమాట సూర్యుడేమిటి అస్థియే ఆ రూపంగా ఉంది తేజస్సు రూపంగా ఉంది పృథివీమిటి అస్థియే మట్టి రూపంగా ఉంది అంతా అస్థియే అస్థి తప్పింకొకటి లేదు నుండే ఈ సర్వము పుట్టింది అస్థి అందే ఈ సర్వము మనుగడను సాగింది ఈ సర్వము జగత్తు ప్రళయమైనప్పుడు అస్థిలో విలీనమైపోతుంది కొండ పుట్టినప్పుడు ఎక్కడి నుంచి పుట్టింది అస్థి నుంచి పుట్టింది ఉన్నప్పుడు ఎక్కడుంది ఉంది అన్నున్నది ఘటహ అస్థి అంటారా ఉత్తిగా ఘటహ అంటారా యూ హ్యావ్ ఎ పార్ట్ ఆర్ ఎగ్జిస్టెంట్ పార్ట్ వాట్ కైండ్ ఆఫ్ పార్ట్ యు హ్యావ్ యు హ్యావ్ ఎన్ ఎగ్జిస్టెంట్ పార్ట్ కాబట్టి అస్థి అని మీరు దర్శించండి అస్థి తెలుసుకోండి ఓకే దీనికి ఇంకొక అడుగు ముందుకు వేసి మీకు నేను ఒక ప్రశ్న అడుగుతా చెప్పండి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 నేను ఉండబట్టే కదా మా మామగారు పిల్లనిచ్చింది అని చెప్పాడు నేను ఉండని ఉండని అల్లుడికి పిల్లనిస్తారా ఉన్న అల్లుడికి పిల్లనిస్తారు కానీ ఉండని అల్లుడికి పిల్లనివ్వరు కాబట్టి మా మామగారు పిల్లనిచ్చాడు కనుక నేను ఉన్నాననే ఆయన ఖచ్చితంగా మనకు ఒక సాక్ష్యం చెప్పినట్టే అయింది కాబట్టి నేను ఉన్నాను మనం నేను ఉన్నాననే సంగతి అలా తెలుసుకుంటున్నామా నో వీ డు నాట్ వీ నీడ్ నాట్ నో లైక్ అది కొంత సపోర్టింగ్ ఎవిడెన్స్ అయితే అవ్వచ్చు కానీ వీ నీడ్ నాట్ నో లైక్ దట్ కదండి నేను ఉన్నాను దీంట్లో ఏమైనా సందేహం ఉందా ఎవరికైనా ఎవరికి సందేహం లేదు కాబట్టి మీ మౌలిక స్వరూపం ఏమిటి అస్థి అహం అస్థి పాణిని గారు అబ్జెక్ట్ చేస్తే పోనే అహం అస్మి అన్నా ఉనికి తీ మీ దేవుందండి అస్ సమానమే కదండి అస్ అస భూవి పాణిని యొక్క భూ అంటే సత్తా భూ సత్తాయాం సత్తా ఉనికి మొట్టమొదటి ధాతువు ఏమిటి భూ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 ఆ సత్తు మీరే కదా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్న అహమస్మి నేనే ఆ సత్ కాబట్టి నాలో కూడా మార్పులు చేర్పులు రావు నాకు పుట్టుక మరణము లేదు అది సమీపం సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అస్థియే సత్ అస్థి అన్న ఒకటే నేను ఊరికే మీకు అర్థం అవడం కోసం అస్థి అన్నాను సత్ ఇంగ్లీష్లో కూడా అస్ సంస్కృతంలో అస్ ఇంగ్లీష్లో ఈజ్ ఈజ్ అన్న ఈజ్ అన్న అస భువి అస్ ఈజ్ భువి భవతి బీయింగ్ టు బి బీభవతి నుంచి బీ వచ్చిందండి కాబట్టి ఇవే పదాలు అక్కడ కూడా వచ్చాయి ఇదే ఇదే ధాతువుల నుంచి ఆ పదాలు కూడా పుట్టాయి వాటెవర్ కనుక సత్ ఉన్నది ఉన్నది సత్ దానికే సత్యం అని పేరు సత్యం కాబట్టి ఈ మీరు ఇప్పుడు చెప్పండి ఈ ఆభరణ ప్రపంచము యొక్క సత్యం ఏమిటి బంగారు చైనా షాప్లో ప్రవేశించి చైనా షాప్ అంటే తెలుసు కదండి ఇన్ చైనా షాప్ అని ఒక ఒకటి సో చైనా షాప్లో ఉన్న దాని సత్యం మట్టి చైనా మట్టి అనండి పోనీ వాటెవర్ మట్టి ఓకే సూపర్ మార్కెట్లో ఉన్న దాని సత్యం రూపాయలు ఇప్పుడే కదా అనుకున్నాం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 సో ఒక ఆయన ఉన్నారు సత్యనారాయణ స్వామి వెంక అన్నవరం ఇది దివ్యక్షేత్రమా కాదా అని అడిగారు నన్ను అవును దివ్యక్షేత్రమే ఇది కాకపోవడం ఏమిటి అని నేను అన్నా కాదు అదేమంటే దివ్యక్షేత్రం కాకపోవడం అంటే దివ్యక్షేత్రానికి ఉండాల్సిన లక్షణాలు ఏం లేవు దీనికి అయ్యా అదేమిటి ఎందుకు లక్షణాలు లేవు ఉన్నాయేమో నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాకేమిటంటే సత్యనారాయణ సగుణ నిర్గుణం సగుణం ఇంక ఏం కావాలి అలా కాదు లక్షణాలు లేవు కొంతమంది అభిప్రాయం ఏదో ఒక పొరపాటు అభిప్రాయం సరికాదు ఈ రకంగా తెలుసుకోకపోవడం చేతి వచ్చిన ప్రారంభం అస్తు సో సత్య నారాయణ అంటే సత్యమే నారాయణ రూపంగా ఇప్పుడు భాగవతంలో ప్రార్థన ఏమిటో తెలుసిన సత్యం పరం ధీమహి మేము సత్యమును ప్రార్థిస్తున్నాము ధ్యానము చేయుచున్నాము అని ప్రార్థన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 మీరు రాముడన్నా కృష్ణుడన్నా ఆఖరికి ఘటహ అస్థి అన్నా కూడా ఆ అస్థి ఈశ్వరుడే ఈశ్వరుడే ఈశ్వరుడనే సత్తయే ఘటరూపంగా ప్రకటమైనది అక్కడ ఉండాలి ఉన్నప్పుడు మాత్రమే దానికి మీరు పేరు పెడతారు ఏదో ఉంటే దానికి ఘట అని పేరు పెడతారు ఇంకోటి ఉంటే ఇంకో పేరు పెడతారు మరోటి ఉంటే ఇంకో పేరు పెడతారు ఉంటే పేరు పెడతారా ఉండకుండా పేరు పెడతారా ఉండకుండా పేరు పెడతారు లేదండి మేము లేని వాటికి కూడా పేరు పెడతాం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 ఆ మూలతత్వము నశించరు అని తెలుసుకో ఇప్పుడు మనిషి ఉన్నాడు మనిషి పేరు ఏదో పేరు పెడతారు మిస్టర్ జాన్సన్ అని ఏదో పేరు పెడతారు కానీ ఆ మనిషి మూలతత్వం ఏమిటి అనేక చాలా జాగ్రత్తగా పైన పయనించవచ్చు పంచభూతాత్మకమైన దేహంలో సర్వవ్యాపకమైన ప్రాణశక్తి నిండి ఉన్నది అని చెప్పచ్చు ఆ ఆ దేహంలో ఆ ప్రాణశక్తి ఉండి దానికి మనం పేరు పెట్టాం మనం ఎందుకు పేరు పెట్టాం ఆ దేహానికి ఆ ప్రాణశక్తి ఉన్న సన్ని సన్నివేశానికి మనకి ఏదో సంబంధం ఉండబట్టి ఏదో సంబంధం సమసంబంధం ఉండబట్టి దానికి ఆ పేరు పెట్టాం సంబంధం లేకపోతే మనం ఎందుకు పేరు పెడతాం ఎవళ్ళు పేరు పెట్టినా దాని స్వరూపం ఏంటండి పంచభూతములు ప్రాణశక్తి పంచభూతములు సత్ సత్లో విలీనం అవుతుంది సత్ పంచభూతములు సత్ పోలండి సత్ అలాంటి పెట్టండి ఇప్పుడు ఆ ఫలానా వ్యక్తి మరణించినాడు అన్నారు గీతలో టాపిక్ అది ఈ మరణం అనేది ఒక పట్టానం వదలదు ఇక్కడ టాపిక్ అదే కదా కాబట్టి పలానా వ్యక్తి మరణించినాడు అన్నప్పుడు ఏమిటి మరణించాయి పంచభూతాలు మరణించాయా ప్రాణశక్తి మరణించిందా ఏది మరణించటం పగిలిపోయింది అన్నప్పుడు ఏమిటి పగిలిపోయింది మట్టి పగిలిపోయిందా ఏవి పగిలిపోయింది ఆకారమే లేకుండా పోయింది అంత ఆకారంలో ఉండే మసాలా అంటే రా మెటీరియల్ అంతా అక్కడే ఉంది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 కుండ పగిలిపోయింది అన్నప్పుడు విశిష్టమైన ఆకారం లేదు నీళ్లు తెచ్చుకున్న ఒక విశిష్టమైన క్రియ దానివల్ల జరగట్లేదు అలాగే ఈ మనిషి మరణించినాడు అంటే ఆ ఆకారం పోయింది ఇంత మరణించేంటే ఆకారం పోతుంది ఇప్పుడు కాబట్టి ఇంకో గంట తర్వాత పోతుంది దాన్ తర్వాత మాట్లాడడాలు కబుర్లు చెప్పడాలు ఈ క్రియలు ఉండవు అదర్వైజ్ పోయింది లేదు వచ్చింది కాబట్టి ఏదో నశించింది అని మీరు దుఃఖించడం అనవసరం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 ఏ నర్వమిదం తతం ఏ సత్తు ఇది వ్యాప్తమై ఉన్నాడు అన్నాడు అంటే ఇప్పుడు మయా అంటే అర్థం ఏంటి దేవకీనందనుడు అనర్థమా లేక సత్ అనర్థమా సత్త అనర్థం సద్రూపుడుగా ఉండి ఆయన బోధిస్తున్నాడు కానీ దేవకీనందనుడే బోధించట్లేదు దేవకీనందనుడు అయ్యాడు అనుకోండి రథం మీద కూర్చుని ఉన్నాడు సర్వం వ్యాపించి అక్కడే ఉన్నాడుగా అర్జునుడి కనపడుతూనే ఉన్నాడు కాబట్టి బోధ దేవకీనందనుడుగా కాదు బోధ జ్ఞానిగా ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ నాలెడ్జ్ బోధ ఉంటుంది కానీ ఇప్పుడు ప్రొఫెసర్ గారు పాఠం చెప్తారా లేకపోతే ఫలానా అమ్మగారి పెనిమిటి పాఠం చెప్తారా ప్రొఫెసర్ గారు పాఠం చెప్తారు హీ హీ మేబీ ది ది హస్బెండ్ ఆఫ్ సమ్మదర్ లేడీ అది వేరే సంగతి కాబట్టి శ్రీకృష్ణుడు పరబ్రహ్మస్వరూపుడుగా ఉండి పాఠం చెప్తున్నాడు లేక దేవకైనందు పాఠం చెప్తాడా పరబ్రహ్మస్వరూపుడుగా ఉండి పాఠం చెప్తున్నాడు ఎందుకంటే బ్రహ్మ విద్య కనుక ఇది ఇది శ్రీమద్భగవద్గీతా కాబట్టి దీన్నే దీనికి ఒక సూత్రం ఒకటి ఉంది బ్రహ్మసూత్రాల్లో ఒక సూత్రం ఒకటి ఉంది శాస్త్రదృష్ట్యా తూపదేశమదేవవత్ అనే సూత్రం తూ అంటే తూ తెలుసు కదా మీకు తూ ఆన్ దేదర్ హ్యాండ్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 ఈ సూత్రం చాలా బ్రహ్మసూత్రాలు గొప్ప సూత్రం అక్కడ శంకర భగవత్పాదం చాలా బాగా వస్తాడు నాకు గుర్తు లేదు సో కనుక ఏనా సర్వమిదం తతం అంటే దేని చేత ఏ సత్తు చేతనైతే ఈ జగ జగత్తంతా వ్యాప్తమై ఉన్నదో ఆ సత్తే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడే ఆ సత్ మయా తతమిదం సర్వం ఇంకో చోట శ్రీకృష్ణుడు ఇంకో మాట అన్నాడు గీతలో ఉన్నాయి మీరు వెతుక్కుంటే దొరుకుతాయి త్వయా తథమిదం సర్వం అని చెప్పాడు నా చేత ఈ సర్వము వ్యాప్తమై ఉన్నదండం కాకుండా నీ చేతన ఈ సర్వము వ్యాప్తమై ఉన్నది అని కూడా చెప్పాడు నీచేతను ఈ సర్వము వ్యాప్తమై ఉన్నది అంటే అర్థం ఆత్మరూపుడు వగు నీ చేత అని అర్జునుడు అన్నాడు శ్రీకృష్ణుడితోటి త్వయాతం విశ్వమనంత రూప అని పదకొండో అధ్యాయంలో అనంతములైన రూపములు ఎన్నున్నాయో నీవే ఆ సద్రూపుడు వగు నీ యొక్క రూపములే ఇవన్నీ కూడా ఇదే వాక్యాలను ఉపనిషత్తులు కూడా అలాగే చెప్పాయి ఆత్మైవేదం సర్వం ఈ సర్వము ఆత్మయే బ్రహ్మైవేదం సర్వం ఈ సర్వము బ్రహ్మయే అహమే సర్వం ఈ సర్వము నేనే అని ఈ విధంగా ఆ సత్ సద్రూపంగా మీరు సర్వవ్యాపకులై వినాశము లేని ఉన్నారు ఎందుకని సత్ ఎప్పుడూ అసత్ అయ్యి మాటే లేదు అసలు ఆ మాట ఏంటున్నాడు అస్య అవ్యయస్య వ్యయములేని అంటే వినాశము లేని లేకపోతే మార్పులు లేని అస్య ఈ సత్తునకు ఈ సత్ అనే తత్వానికి వినాశం వినాశమును కశ్చితు ఎవడైనను కర్తుంచేజుటకు నా అర్హత సమర్థుడు కాడు యమధర్మరాజు దేన్ని నశింపజేస్తాడు పంచభూతాలన కాదు పంచభూతముల మూలంలో ఉండే సత్తున కాదు ప్రాణశక్తిన కాదు దేన్ని మరి నసింపజేస్తాడు ఒక ఆకారాన్ని డిస్టర్బ్ చేస్తాం ఎందుకు ఆకారాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయాలి అది ఆకారం కనుక ఆకారం అన్నది కాల కాలం యొక్క ప్రభావం చేత మార్పులకి చేర్పులకి గురవుతూ ఉంటుంది ఇప్పుడు పుట్టినప్పటి నుంచే ఒక్కలాగే ఉంటాడండి మార్పులు రావు అలాగంటే మార్పే కొంచెం పెద్ద లెవెల్లో వస్తే దానికి మరో పేరు పెడతాం మనం మారణము అని పేరు పెడతాం పేరు పెట్టాం కాబట్టి అదేదో భయంకరమైంది ఏదో అయ్యి ఉంటుంది అని అనుకుని భయపడుతూ ఉన్నాడు పేరు పెట్టనంతసేపు మీరు సేఫ్గా ఉంటారు పేరు పెట్టారంటే డబ్బులో పెడతారు ఒక ఆయన కడుపులో బొట్లు వచ్చాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అయ్యా కడుపులో బొట్లు వస్తున్నాయి అని చెప్పాడు పూర్వకాలం ఫిజిషియన్స్ అయితే అలాగా ఏం పర్వాలేదులండి ఆయన మందు రాసిచ్చాడు ఆ మందు చేతి మందు రాసి ఇవ్వరు మందు పొట్టం కట్టించాడు వీళ్ళొట్లో పోసుకున్నాడు వచ్చేసాడు తగ్గిన ప్రారంభాన్ని బట్టి తగ్గినంత తగ్గే లేనంత లేదో అది వేరే సంగతి ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి కడుపులో కొట్లు వస్తున్నాయని చెప్పి వెళ్ళారనుకోండి ఆయన ఆయన ఇంతపుడు లాటిన్ పేరో గ్రీక్